వీనామ పరమశ్రవస్తమేష్ బ్రహ్మణా బ్రహ్మణానుభి సాదన శ్రీమహాకత సదాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్య పే గురు పర పదా ఓం భద్రంగే విష్ణుయామదేవా వజ్రం పశ్యే నాక్షత్ర స్థిరైరంగీస్ స్వస్తూ యుషే దేవీ పంజదాయుస్తింద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూషా విష్లే స్వస్తి నష్టో స్వస్తినో నృహస్పతి ధాతు యమాత్మా ప్రవచన శ్రుతే వైషవృణు తేన అయమాత్మా ప్రవచన మేధయా నభ్యహునాభ్య ఆత్మస్వరూపాన్ని మానవుడు ప్రవచనం చేత గాని మేధ చేత కానీ గొప్ప బహునాశ్రుతైన అధికమైన జ్ఞానము చేత కానీ జ్ఞానము అంటే లౌకిక జ్ఞానం పొందజాలడు ఇక్కడ మహిళందా న్యాయము అని ఒక న్యాయం అది ఆ న్యాయాన్ని చెప్పే పద్ధతి మెథడ్ ఆఫ్ టెలింగ్ ఇది న్యాయము సో శాస్త్రంలో తరచుగా న్యాన్ని వాడుతూ ఉంటాం ఎలాగంటే ఇప్పుడు కామ్యకర్మ ఏదైనా ఉందనుకోండి జ్యోతిష్ఠమైన స్వర్గకామం ఏ చేత ఈ జ్యోతిష్ోమ యాగం చేసినట్లయితే స్వర్గాన్ని పొందవచ్చు స్వర్గాన్ని కోరేవాడు దాన్ని చేయబడిన అని ఎవరు విధించారు ఆ విధంగా విధించినది వేదమే కాబట్టి వేదం చేత విధిం విధింపబడిన కర్మే అది కానీ అదే వేదం కొంచెం ముందుకు వెళ్ళి ఈ స్వర్గాన్ని కోరే వాళ్ళు ఉన్నారే ఈ కామలతోటి కా కర్మలు చేసేవాళ్ళు వీళ్ళు పొందేటువంటి ఫలము చాలా అల్పంగా ఉంటుంది అని చెప్తుంది ప్రవాహతే అదృఢ యజ్ఞరూపాహ వచ్చింది మనకు యజ్ఞరూపాహ ప్రవాహ ఈ పడవలు ఉన్నాయే ఈ యజ్ఞములనే పడవలు ఈ అవతల గట్టిగా చేరుస్తాయని మనం అనుకుని వాటిలో ఎక్కుతాము ఈ చిల్లు పడవలు ఇవి పూర్తిగా అధిఢటివి కావు నమ్మకం లేదు అని మళ్ళీ అదే వేదం చెప్పింది అంటే అభిప్రాయం ఏమిటి అలా స్వర్గానికి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వాపసు వస్తాడు అదేమీ స్థిరమైంది కాదు అని ఈ విధంగా కామ్యకర్మ అని చెప్పి మళ్ళీ ఈ కామ్యకర్మల అనవసరం వేస్తూ కామ్యకర్మల వల్ల మోక్షం లభించదు ఆ నిత్యకర్మలు లేకపోతే నిష్కామకర్మ యోగం చేతనే మానవుడు కృతార్థుడవుతాడు అని చెప్పినప్పుడు కామ్యకర్మలను నిందిస్తున్నట్టుగా అనిపిస్తుంది నింద నింద అంటే తెచ్చడం అని కాదు విమర్శించటం అని అంటే దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది సో కానీ అక్కడ ఒక కర్మని క్రిటిసైజ్ చేయటం కాదు ఎందుకంటే ఆ కర్మను విధించిందే వేదం శాస్త్రవిహితమైన కర్మేది అక్కడ అభిప్రాయం ఏమిటంటే నీవు జీవితాంతము అదే కర్మలో ఇరుక్కుపోయి ఉండకుండగా దానికంటే ఉన్నతమైన స్థాయికి నువ్వు చేరుకోవాలి అని చెప్పడం ఉంది అభిప్రాయం కాబట్టి ఇక్కడ ప్రవచనం వల్ల ఆత్మస్వరూపము లభించదు అంటే అభిప్రాయం ప్రవచనాన్ని నిందించడం అందు అభిప్రాయం కాదు ప్రవచనం వేస్ట్ కాబట్టి ఎవరు ప్రవచనం చెప్పద్దు ఎవరు ప్రవచనం వినద్దు ఎందుకంటే ఆత్మస్వరూపం దానివల్ల లభించదు అది అది కాదు అభిప్రాయం అక్కడ ప్రవచన నింద కాదు కేవల ప్రవచనము చాలదు కేవల ప్రవచనము ఉంది కేవలం ప్రవచనం అంటే ఇంక ప్రవచనం తప్పింకే ఉండదు అది పద్ధతి కాదు ఎందుకంటే స్వాధ్యాయ బోధాచరణ ప్రచారణ ఇదని నాలుగు లెవెల్స్ నుంచి చెప్పారు స్వాధ్యాయము అంటే మీరు చదువుకోవటం బోధ అంటే ఆ చదువుకున్నది తెలుసుకోవటం అదో సమస్య ముఖ్యంగా వేదం దగ్గరికి వచ్చే ఆ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది మామూలుగా కంఠస్థం చేసేయటం పద్ధతి కంఠస్థం చేసింది అర్థం చేసుకోవటం మరి నెక్స్ట్ స్టేజ్ లేదు సో పద్యం ఒకడికి నోటుకొచ్చు పద్యం గడ కూడా పద్యం చెప్పేస్తాడు అర్థం చెప్పరా అంటే నాకు తెలియదు అర్థం ఉంటాడు అక్కడికి ఏమైనట్టు అక్కడికి స్వాధ్యాయము బోధ రెండు మూడవది ఆచ ఆచరణము ఆ తెలుసుకున్నది తను జీవితంలో ఆచరించాలి నాలుగవది ప్రచారం ప్రచారం అంటే ఎదర వాళ్ళకి పోషించటం ఇప్పుడు ఇవి వలస ఇప్పుడు ఏమైపోయిందంటే సమాజంలో చాలా విదూరమైన స్థితి ఇప్పుడు మన మన వాళ్ళు ప్రచారంతో మొదలుపెట్టి స్వాధ్యాయం దానికి సరిగ్గా చేయరు సగం సగం అంతా ఉడికి ఉడకన అన్న ఈ స్వాధ్యాయం నేను చూస్తూ ఉంటాను సరంత స్వాధ్యాయం చేయడం రోడ్డు సో ఏమి సంస్కృతం కానీ కూడా వేదాంతం ఏం బోధిస్తాడండి సంస్కృతం కాదనుకోండి ఏదో మిడిమిడి జ్ఞానం సంస్కృతం గీత శ్లోకంలో అన్వయం చేయడం చేత కాదనుకోండి వాడు వేదాంతం బోధిస్తానని ముందుకు వస్తాడు బోధిస్తాడు వేదాంతం ఎంతసేపు ట్రాన్స్లేషన్స్ అన్నా తుది తుది నుంచి మొదల నుంచి తుది దాకా ట్రాన్స్లేషన్స్ అంటే సమస్య సంస్కృత శ్లోకం ఉచ్చరించకుండా వేదాంతం బోధించటం అదంత శోభగా ఉండదు అందుకోసం మధ్య మధ్యలో ఉచ్చరిస్తూ ఉంటా అది తప్పుగా ఉచ్చరించట అర్థం తప్పులు చెప్తా ఉంటాయి ఇవన్నీ నడిచిపోతాయి ఎందుకు నడిచిపోతున్నాయి ఇవన్నీ సంస్కృతం జనంలో సంస్కృతం వచ్చిన వాళ్ళు అరుదుగా ఉంటారు కదా జన జనానికి సంస్కృతం వచ్చి ఉంటే వేషాలు వేస్తే ఒప్పుకో సంస్కృతం వచ్చింది చాలా తక్కువగా వచ్చింది ఎవరికైనా సంస్కృతం వచ్చిన వాళ్ళు ఎవరు మూసుకోరుకుంటాడు పోలే సో ఆ విధంగా ప్రారంభమే ప్రచారంతో ప్రారంభించటం స్వాధ్యాయం లేదు బోధ లేదు ఆచరణ ఆచరణ లేదు ప్రచారంతో ప్రారంభించటం సో ఆ విధంగా పైగా ఏమని ఉండటం నేను లోకంలో వేదాంతాన్ని ప్రచారం చేయటానికి పూనుకున్నాను దిస్ ఇస్ అమదర్ స్టేట్మెంట్ ఇది హోల్ యాటిట్యూడ్ గోసెగ్నిస్ ది స్పిరిట్ ఆఫ్ వేదాంత వేదాంతం ప్రచారం చేయక్కర్లేదు లేదంటే అవసరాలకు బోధిస్తే సరిపోతాం సో ముందు ప్రచారం కొని తమ తప్పు ఏం లేదు ప్రచారం చేయొచ్చు మంచిదే సో ముందు దాన్ని చక్కగా చదువుకుని అర్థం చేసుకుని జీవితంలో ఆచరించి ఆ తర్వాత ప్రచారం ఇది వరుస ఈ వరుసలో ముందు స్టెప్స్ మూడు వదిలిపెట్టేసి కేవల ప్రవచనము అంటే ఇదిగో నాలుగు గోస్టులు ప్రవచనమే చేస్తూ అది ఒక ప్రొఫెషన్ కింద కన్వర్ట్ చేస్తారు దేర్ ఆర్ మెనీ ప్రొఫెషన్స్ సో దిస్ ఈస్ ద ప్రొఫెషన్ ఆఫ్ ప్రవచనం మీరేం చేస్తారండి అంటే వీ కండక్ట్ వేదాంత రిట్రీవ్స్ దట్ ఈజ్ వాట్ వీ డూ వేదాంత రిట్రీవ్స్ కండక్ట్ చేస్తూ సో అంటే మామూలుగా ఎలా కండక్ట్ చేస్తారంటే వీ కండక్ట్ మెనీ కోర్సెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు చూడండి అలాగే మేము వేదాంత రిట్రీట్ కోర్సెస్ కండక్ట్ చేస్తూ ఉంటాం గీతా రిట్రీట్స్ ఉంటాయి యోగా రిట్రీట్స్ ఉంటాయి మెడిటేషన్ రిట్రీట్స్ ఉంటాయి ఇవన్నీ కండక్ట్ చేస్తూ ఉంటాం దట్ ఈజ్ ఒక విడి అని దాన్ని ఒక ప్రొఫెషన్ కింద తీసుకు వచ్చేస్తే ఆ విధంగా వాడు బహిర్ముఖుడు అవుతాడే గానీ ఈ శాస్త్రాన్ని కూడా బహిర్ముఖమైనటువంటి వ్యవహారంలో ఉపయోగించినట్టు అవుతుండే కానీ అది ఆత్మస్వరూప జ్ఞానానికి అది పనికొచ్చేది కాదు కాబట్టి కేవల ప్రవచనము స్వాధ్యాయ బోధ ఆచరణములు లేని కేవల ప్రవచనము నీకు అది గట్టి చేర్చదు దానివల్ల నీవు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవచ్చవు అని చెప్పటముందు తాత్పర్యం కానీ ప్రవచనాదులయందు నిందించటము తాత్పర్యం కానీ కాబట్టి నాయమాత్మ ప్రవచనేన లభ్య నా చూడండి మేధ అంటే ధారణ శక్తిని మేధ అంటారు ధారణ శక్తి అంటే కంఠ మెమొరైజ్ చేసే శక్తికి మేధా అని పేరు ఆ విధంగానే మీరు మేధా సూక్తం అది కూడా వదిలించారు కదా వేదాధ్యయనంలో ఈ మేధకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఎందుకంటే వేదంలో అంత ధారణ చేయాల్సింది ఎక్కువగా ఉంటుంది కొన్ని కంఠస్థం మెమొరైజ్ చేయాల్సిన మెటీరియల్ ఎక్కువ ఉంటుంది సో ఆ దృష్టికోణంతో మేధాకి ఇంపార్టెన్స్ ఇస్తారు సో ఈ విధంగా ఉపనిషత్తులన్నీ చక్కగా ధారణ చేస్తారు మీరు బ్రహ్మ విధాత్మో పరం అని అందిస్తే చిట్ట చిగుతాకా కూడా ఒక్క దాంట్లో చాలా ఇంటర్ కనెక్షన్స్ లింకులు ఉంటాయి చూడండి ఆ లింకులు ఏది మిస్టేక్ లేకుండా పెర్ఫెక్ట్గా చిట్టజీ దగ్గర తీసుకెళ్తారు ఎక్కడ తప్పు చెప్పడం సో ఆ విధంగా ఉపనిషత్తుని గట్టిగా కంఠస్థం చేసి ఒక్క స్వరం కూడా తప్పు చెప్పడం బ్రహ్మ విధాత్మోతి పరం అని చక్కగా దీర్ఘ స్వరంతాలతోటి ఆ వాక్యాన్ని చెప్తారు ఏమండి ఈ వాక్యానికి అర్థం ఏమిటండి అని అడిగారు అనుకున్నాను బ్రహ్మవిత్ ఆప్నోతి పరం అని ముందు సంధి విడదీయడమే సమస్య ఒకవేళ సంధి విడదీసిన ఏం చెప్తాం అర్థం దానికి బ్రహ్మవిత్ పరం ఆప్నోతి అని అన్వయం చేస్తే సంస్కృతం కొంచెం వచ్చిన వాడు అయి సో ఆ విధంగా చెప్పలేకపోతారు చాలామంది మనకు కనపడుతూ ఉంటారు కంఠస్థం చేస్తారు తప్పిస్తే చెప్పలేకపో సో ఇది ఎలాగంటే ఒక మంచి విలువైన పుస్తకాన్ని భుజం పెట్టుకు తిరుగుతూ ఉంటే ఆ పుస్తకంలో ఉండే జ్ఞానం మనకేం ఉపకరిస్తుంది ఎటు పుస్తకాన్ని భుజం మీ తిరిగే బదులుగా ఆ పుస్తకాన్ని బుద్ధిలో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు వేదం అంతా కూడా వల్లించేసి ఒక టేప్రికార్డులాగా అయిపోయి వేదం అధ్యయనం చేసేసి కూర్చుంటారు అదంతా ధారణ చేసి కూర్చుంటారు అంతే దానివల్ల ఆత్మజ్ఞానం ఎందుకు వస్తుంది దానివల్ల కాబట్టి కేవల మేధ ధారణ చేయనక్కర్లేదని కంఠస్థం చేయనక్కర్లేదని అభిప్రాయం కాదు చదవటం అవసరమే కేవల మేధ దాని వలన మీకు ఆత్మజ్ఞానము లభించదు తర్వాత మేధా అనే శబ్దం మీరు వినే ఉంటారు యజ్ఞానికి అర్థం మేధ అంటే యజ్ఞం అని అర్థం అశ్వమేధయాగము అని మీరు వెళ్ళదు అశ్వమేధ సో మేధ శబ్దానికి యజ్ఞం అని అర్థం ఉండదు అశ్వమేధయాగము అన్నింటిలోకి గొప్ప యజ్ఞము అభిప్రాయం సో ఇప్పుడు మీరు విష్ణువర్ణుకం వీరిని అక్కడ చదువుతున్నారు సర్వస్థోమోతి రాత్ర ఉత్తమ మహర్భవతి అదే అశ్వమేధ యాగానికి సంబంధించిన ప్రకరణలు అంటే నాకు బాగా గుర్తు సర్వస్తోమ స్తోమంలోనే ఉంటాయి ఒక్కొక్క యజ్ఞంలో కొన్ని స్తోమాలు ఉంటాయి అశ్వమేధయాగంలో సర్వస్తోమ అన్ని స్తోమాలు ఉంటాయి అతిరాత్ర అతిరాత్రం యాగం ఒకటి అది దీంట్లో అంతర్గతం అయిపోతుంది ఉత్తమ ఏదో ఒక రోజున అతిరాత్ర క్రతువు దాంట్లో వెళ్ళిపోతుంది ఈ అశ్వమేధ్యాగం చేసినట్లయితే సర్వ సర్వస్వాప్త్యై మిగతా క్రతువులకి ఆయా ఫలాలు లభిస్తే దీనివల్ల సర్వస్య ఆప్త్యై సర్వఫలము లభిస్తుంది సర్వస్య జిత్యై సర్వలోకములను విడు జయిస్తాడు సర్వమేవతే ఆత్మోతి సర్వంజయతి అని అశ్వమేధయాగ ఫలం అది అందుకే సర్వ సర్వ నలుగు చోట్ల ఉంది కాబట్టి అది ఒక ఆశీర్వదనంగా వినడానికి బాగుంటుంది చెప్పడానికి బాగుంటుంది అది విష్ణు సూక్తంలో జత చేసి ఒక సంగ్రహం చేశారు బాగుంది మంచి మంత్రం సో కానీ అది ఒరిజినల్గా అశ్వమేధయాగ ప్రకరణంలో యోశ్వేధేన యజతే సర్వ స్తోమోతి రాత్ర సో మేధయ అంటే మే మేధ అంటే యజ్ఞం జనరల్గా మేధ శబ్దానికి యజ్ఞం అనర్థం సో యజ్ఞము చేత యజ్ఞములలో కల్లా గొప్పది అశ్వ అశ్వమేధయాగం ఆఖరికి మీరు అశ్వమేధయాగం చేసినా కూడా మీకు ఆత్మజ్ఞానము లభించింది అశ్వమేధయాగం సకమంగా చేసినట్లయితే ఆ పుణ్యఫలం చేతనం మహాపుణ్యం స్వర్గంలో చిరకాలం జీవించటము ఏవో భోగాలు అనుభవించడము ఇవన్నీ లభిస్తాయి నిష్కామంగా చేస్తే అంతఃకరణ శుద్ధి లభిస్తుంది అంతే అంతేగాని ఆత్మజ్ఞానం లభించడం ఆత్మజ్ఞానానికి శ్రవణ మనన నివిధ్యాసనములే కాబట్టి కేవలము మేధ అంటే గ్రంథధారణ శక్తి చాలదు ఆత్మజ్ఞానానికి మేధాశబ్దానికి యజ్ఞాదులు అర్థం చెప్పిన ఆ కేవల కర్మ వల్ల చాలదు నా బహునాశ్రుతుతేన బహుశుతులు అంటే వెర్సటైల్ జ్ఞానము కలవాడు అని అర్థం అనేక అంశములు అంటే అనేక అంశములు అంటే ఇక్కడ ఉండే ప్రకరణాన్ని బట్టి తర్కం చదువుకుంటాడు వ్యాకరణం వస్తుంది కర్మశా కర్మమీమాంస అంట చేసే విధానం తెలుసుకుంటాడు తర్వాత జ్యోతిషం వస్తుంది జాతకాలు అవి వాస్తు చెప్పగలుగుతాడు సో మన చెప్పలేని ఏమీ లేదండి He, he can, he can dabble in everything. So, dhibhidhi bahushri tulu hona, don't tell him. So, he's an expert in many, many things. Amta maatranjata, sara vishayalani kogesi, so, petukuni uh, samarthataka panditika samajanlo bhurtiyam pa badatamu, amta maatranjata atma jnana ka lageta. Kani, mali once again, బహుశ్రుతత్వమునందు అనాదరం కాదు ఎందుకంటే బహుశ్రుతుడు అయి మళ్ళీ ఉండగానే చెప్పింది సో గురుమేవాభిగచ్చేది సమిత్వాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అక్కడ శ్రోత్రియం ఉన్నదానికి శంకరుల భాష్యంలో ఏం దశారంటే బహుశ్రుతం అని దాసే అంటే బహుశ్రుతుడు అని మరి బహుశ్రుతుడు అయి చెప్పి మళ్ళీ ఇక్కడ బహునాశృతైన నా అంటే అర్థం ఏంటి అంటే కేవల బహుశుతుడైతే చాలదు బ్రహ్మనిష్ఠుడు కూడా అయ్యి అక్కడ మనం కదా అక్కడ కేవల బహుశ్రుతుడు చాలదు బ్రహ్మనిష్ఠుడు అయి ఉందా సో అలాగే ఇక్కడ అదే మాటనే అక్కడ చెప్పుకున్నది మళ్ళీ ఇక్కడ అంటున్నాం కేవల బహుశుకుతత్వము అంటే వెర్సటైల్ నాలెడ్జీ కలిగి ఉండటము చాలదు ఎందుకంటే ఆత్మజ్ఞానము అండ్ అనాత్మజ్ఞానము వెర్సటైల్ నాలెడ్జ్ అంటే ఏమిటో అనాత్మజ్ఞానమే కదా ఈ అనాత్మజ్ఞానము ఎంత పోగేసినా అది ఆత్మజ్ఞానానికి అది ఇట్ మే హెల్ప్ ఇన్ ఏ వే దాన్ని ప్రాపర్ స్పిరిట్లో తీసుకుంటే సహకారం చేయొచ్చు కానీ మౌలికంగా ఆత్మజ్ఞానానికినూ ఈ అనాత్మ విద్యలకి సంబంధం కాదు అపరా విద్యలకి వాటికి సంబంధమైన కాదు ఎందుకంటే అది మీరు ఏ ఒక్క దృష్టాంతమైనా తీసుకోండి ఏ ఒక్క విద్యైనా మీరు తీసుకోండి అక్కడ వీడు పరిచ్ఛిన్న జీవుడు కర్త భోక్త అనే బేసిస్ మీద ఆ విద్య నడుస్తుంది పరిచ్ఛిన్న జీవుడు కర్త భోక్త దట్ ఈస్ ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఇప్పుడు కర్మ మీమాంస తీసుకోండి కర్మశాస్త్రాన్ని చాలా ఓపిగ్గా అధ్యయనం చేస్తుంది ఎందుకు ఈ కర్మశాస్త్రాన్ని అధ్యయనం చేయటం అంటే కర్మల్ని చేయటానికి కర్మలు ఎవరు చేయాలి నేను నువ్వెందుకు కర్మలు చేయాలి నేను కర్తనే భోక్తనే కనుక కర్మలు చేయాలి సో మీరు దాని మూలం దగ్గరికి వచ్చేప్పటికీ ఒక వ్యక్తి యొక్క యథార్థ స్వరూపానికి విరుద్ధంగా ఉంటుంది ఆత్మకర్త భోక్త అనే బేసిస్ మీద కర్మశాస్త్రం ముందుకు నడుస్తుంది కాబట్టి కర్మశాస్త్రం అది అపరావిద్య మనం చూసాం పరా కాబట్టి అపరావిద్య ఇది దీనివల్ల ఆత్మజ్ఞానానికి అది సహకరించేది కాదు అది దానికి ఉండే విలువ విద్య అన్నింటినీ అనాదరం చేయడం బాగుండదని చెప్పేసి దానికి ఏదో కొంత మర్యాద ఇష్టం ఉండడం ఎందుకంటే అది కూడా మన కల్చర్లో భాగమే కనుక దాన్ని కూడా ఓ ఓ బొట్టు పెట్టి దాన్ని పేట వేసి పిచ్చ కొంత మర్యాద కూడా బట్ స్టిల్ ఇట్ ఈస్ అనాత్మ విద్య ఉంది సో నారదుడు సునత్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్తాడు నేను శోపిస్తున్నాను ఓ శోకిస్తుంటే మన నా దిగ్ని శోకిస్తుంటే సంతకుమార్లు ఏం చేస్తుంది అంటే అంటాడు భగవద్ృషేభ్యహుణవం అనేదో ఉంటాడు సో యహ ఆత్మవితో శోకం తరతి ఆత్మస్వరూపమును తెలుసుకున్నవాడు శోకమును దాటివేస్తాడు అని విన్నాను నేను నీలాంటి మహాత్మును చెప్తుంది కానీ విన్నాను కాబట్టి అహను శోచామే నాకు శోకమున్నది కనుక ఓ మహర్షి ఆత్మజ్ఞానము చేత శ్లోకం తరిస్తామని విన్నాను కాబట్టి దయచేసినట్టు ఆత్మస్వరూపాన్ని బోధించవలసింది అని అడుగుతాడు చాందోగ్యంలో ఏడో అధ్యాయం దైవం ఉద్గ్రహిస్తే నేను నీకు పాఠం చెప్తాను సో అడిగితే సనత్కుమారుడు అంటాడు నీకు నేను ఆత్మస్వరూపాన్ని చెప్పే ముందు నువ్వు అసలు ఏం చదువుకున్నావో చెప్పండి రెండోసారి చెప్పాను నేను చెప్పంటే నారదుడు మహోత్సాహంతో బయడేటా అంతా ఎదురుకుండా పెడితే నువ్వేం చదివావో చెప్పు నీకేం డిగ్రీలు ఉన్నాయో చెప్పంటే ఏం డిగ్రీలు లేనివాడికి అంటే ఆలోచించాలి కానీ డిగ్రీలు పది డిగ్రీలు ఉన్నవాడికి సమస్య ఉంది నారద డిగ్రీలు చాలా డిగ్రీలు ఉన్నాయి పెద్ద లిస్ట్ చెప్తాడు ఋగ్వేదో యుర్వేద సాపవేదో శత్రేద అని మామూలుగా నాలుగు చెప్పేస్తారు శిక్షాకల్పం వ్యాకరణ జ్యోతిషం నిరుక్తం ఈ ఆ రంగాలు చెప్పేస్తాడు భూత విద్య నక్షత్ర విద్య నాకు నక్షత్ర విద్య తెలుసు ఈ విద్య తెలుసు ఆ విద్య తెలుసు అని పెద్ద లిస్ట్ ఇస్తాడు ఇచ్చి ఇవన్నీ నాకు తెలుసు అయినా శోపిస్తున్నాను చూసారా అయినా శోపిస్తున్నాను సో ఇప్పుడు చెప్తున్నా ఏంటంటే ఒకడు ఓ విద్యను ఒకటి పట్టుకుని మీ అందరి శోకము బాక్కుతాను అని లోకంలోకి వస్తుంది వారు శోపిస్తూ ఉంటాడు అండ్ పైగా మీ అందరి శోకమో బాపుతాలను లోకంలోకి వచ్చి వీళ్ళందరి అనుగ్రహంతో తన శోకం నుంచి తాను బయటపడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు చాలా విచిత్రమైన సందర్భం మనకు గోచరిస్తుంది సో నారద మహర్షి దగ్గర ఇన్ని విద్యలు ఆయన శోకిస్తున్నాడు అంటే అప్పుడు సనత్ అంటాడు నువ్వు చదివిన అన్ని విషయంతో కూడా బాగుంది చదివావు నా మై అని అంటారు ఇదంతా కూడా నామ మాత్రమే నామ మాత్రము అంటే చెంది కేవలము నామం నామం అంటే ఈ నామం కాదు నామము మాత్రమే నామై వైసం ఇదంతా నామే అంటే మిథ్యా చెక్క అంటే ఇంతవరకు చదివిన ఈ విద్యంతా కూడా అది అనాత్మా విద్య కాబట్టి నా బహునాశ అది అవసరమే ఎంతో కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ లేకపోతే మెదడు వీరికి వికాసం బుద్ధి వికాసం చెందకపోతే వాడు వేదాంతానికి అర్హుడు కాదు నిజమే కానీ ఇక్కడ పాయింట్ ఏమిటంటే కేవల బహుశ్రుతత్వం చేత ఆత్మజ్ఞానాన్ని పొందలేదు నిజానికి ఓ చోట భర్తృహరూ ఎక్కడో మాట్లాంటాడు కా జాతి విదురస్య ఇప్పుడు బాగా ఉన్నతమైన కులంలో పుడితే వాడు ఆత్మస్వరూపాన్ని పొందుతాడు అని చెప్పడానికి ఇది లేదు కా జాతి విదురస్య విదురుడు ఆత్మజ్ఞాని ఆయన జాతి ఏంటి డెఫినెట్లీ నాట్ హయ్యర్ జాతి సో యదుపతే ఉగ్రస్యకిం పౌరుషం ఉగ్రసేన మహారాజు ఆయన చక్రవర్తి శ్రీకృష్ణుడు చక్రవర్తిని చేశాడు కాబట్టి చక్రవర్తి అయ్యే ఆయన తన స్వతంత్రంగా చక్రవర్తి అయినవాడు ఏం కాదు ఏం పౌరుషం ఉంది ఆయన దగ్గర ఏం పురుషకారం చేత చక్రవర్తి పదవులు అలంకరించాడు కుబ్జాయా కమనీయ రూపం సో కుబ్జ శ్రీకృష్ణుల లీలల్లో కుబ్జను ఒక అంటే అంటే గూని గూని నడ్డి ఉన్న వాళ్ళని కుబ్జను అని అంటారు హంచి బ్యాక్ అటువంటి ఒక స్త్రీ ఆమె శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని పొందుతుంది ఆమె ఆవిడ సౌందర్యాన్ని చూసి ఆయన అనుగ్రహించాడ ఏమి సో ఆవిడ సౌందర్యం చేత అనుగ్రహాన్ని బడయ్యలేదు సో విద్యా గజేంద్రస్యక విజేంద్రుణ్ణి శ్రీకృష్ణుడు అదే శ్రీహరి విజేంద్రుణ్ణి రక్షించాడు అంటే గజేంద్రుడు బాగా బహుశుత్తుడు విద్య బాగా చదువుకున్నాడని రక్షించాడా ఏమి మరి వీళ్ళందరూ ఏమీ చదువుకోలేదు ఏం ప్రవచనాలు చేయలేదు ఏమీ చేయలేదు వీళ్ళందరూ ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని ఏమిటి హౌ ఇటీస్ కాబట్టి ఈశ్వరుని అనుగ్రహంలో ఈశ్వరుని అనుగ్రహం ఉన్నా ఆత్మజ్ఞానం ఉన్నా ఒకటే అంటే పేరు మార్చి చెప్పాను అంటే సో ఈశ్వరుని యొక్క పూర్ణమైన అనుగ్రహం ఉంటే ఆత్మజ్ఞానం అని ఉత్తం సో మరి ఏమిటి వీళ్ళందరికీ ఈ ఎలాగ వ్యవస్థ ఎవడు పొందుతాడు ఆత్మజ్ఞానాన్ని ఎవడు పొందడు అంటే ఆనుకూల్య ప్రాతికూల్యాభ్యాం వ్యవస్థ ఎవడైతే ఆత్మజ్ఞానానికి అనుకూలమైన జీవనాన్ని సాగిస్తాడో వాడు పొందుతాడు ఎవడు ఆత్మజ్ఞానానికి ప్రతికూలమైన జీవనాన్ని సాగిస్తాడో వాడు పొందడు యాజ్ సింపుల్ యాస్టర్ నాకు కొంచెం దాన్ని డైల్యూట్ చేయడం నాకు చేత కాదు నేను అలాగా అలా చెప్పుకుంటూ పోతూ ఉంటాను ఎలా చెప్పేసిన నాకే డౌట్ వస్తూ ఉంటుంది ఏవి ఇలా ఆ భగవద్గీత క్లాసు ఏంట మరి పాఠం చెప్పేసిన తర్వాత నాకు డౌట్ వస్తుంది ఇలాగైనా కొంచెం డైల్యూట్ చేసి చెప్పాలా ఏమో ఏం చెప్పనో అక్కడ వాచ్యం జరిగేసి అర్థం చెప్పేస్తూ ఎనీవే సో ఆనుకూల్య ప్రాతికూల్యాభ్యాం వ్యవస్థ మన జీవిత శైలి మనం ఆత్మజ్ఞానానికి అర్హులమా కాదా అన్న నిర్ధారణ చేస్తున్నాం కాబట్టి ప్రవచనము తర్వాత బహుష్మతత్వము తర్వాత తీవ్ర కర్మలు చేయటము గ్రంథధారణ శక్తి ఇవన్నీ ఉంటే what is he supposed to be a very religious person very spiritual person and he is likely to gain self knowledge but not sure so ipudi cheppina drushtantallo a lakshana em unnai kanaka aankoolya pratikoolya mule ikkada vyavastha vyavastha ante a one must have a system vyavastha ante a system there must be some method to gain it or not to gain it who gains it and who doesn't gain it మనం వ్యవస్థ ఉందా లేకపోతే గుడ్డివాడి చేతి రాయేలాగా ఎవడో ఒకడికి ఆత్మజ్ఞానం వస్తుంది మరొకడికి రాదు ఏ వ్యవస్థ లేదు విజిట్ సో నో అనుకూల్య ప్రాతికూల్యామ్ వ్యవస్థ మనం చేసే ప్రతి పని చేసే ప్రతి ఆలోచన మాట్లాడే ప్రతి మాట ఆత్మజ్ఞానానికి అనుకూలమైతే అంటే వాల్యూ సిస్టమ్ క్లీన్గా ఉండాలి ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు ఒకవేళ వ్యవస్థ ఆనుకూల్యంగా లేక ప్రతికూల్యంగా ఉన్నట్లయితే లభిస్తుంది ఈ ఆనుకూల్యము ప్రాతికూల్యము ఏమిటంటే ఇమే వైష వృణుతే తేన లభ్య అది సంగతి సో ఆత్మని వృణుతే అంటే వరించవలేను యషా ఈ సీకర్ ఉన్నాడే ఈ సీకరు ఆత్మజ్ఞానాన్ని పొంది కోర పొందిగోరేటువంటి సాధకుడు వాడు పురుషుడు కానీ స్త్రీ కానీ దర్సన్ గురునుతే వరించాలి ఎం ఏషుణుతే ఏ ఆత్మనైతే వీడు వరిస్తాడు వరించడం అంటే స్వయంవరం సో యూ హెవ్ టు చూస్ టు నో ఇట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఛాయిస్ యు హెవ్ టు చూజ్ టు నో ఇప్పుడు మీరు సినిమాకు వెళ్తారనుకోండి చిన్న ఎగ్జాంపుల్ సినిమాకు వెళ్తారనుకోండి దర్ ఈజ్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అండ్ సో యూ చూజ్ టు గో యు మేక్ ఎ ఛాయిస్ వన్స్ మీరు ఛాయిస్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు దాంట్లో ఆ మార్గంలో వచ్చేటువంటి కష్టాలన్నింటినీ కూడా మీరు ఏమే కంప్లైంట్ చేయకుండా సహిస్తారు ఆ ఛాయిస్ మీరు చేయాల్సి మేము ఒకసారి పది మంది కలిసి మానస సరోవరం వెళ్ళాం ఇది వెళ్ళాలని నిర్ణయం చేసుకుని మీరు మానస సరోవర యాత్రకి సంబంధించి ఏ భ్రోషం చదివినా ఇంట్లో ఎన్ని కష్టాలు ఉంటాయి ఎన్ని కష్టాలు ఉంటాయని కష్టాలను వాళ్ళు హైలైట్ చేస్తారు అయితే అట్ ది సేమ్ టైం ఈ టూర్ ఆపరేటర్స్ ఉంటారే అబ్బాయి బాడ వాళ్ళు వెళ్ళిపోతున్నారని ఎనభై వాళ్ళు వెళ్ళిపోతున్నారని వీళ్ళందరినీ ప్రోత్సాహం యాభై వేలో అరవై వేలో కట్టించేసుకుని వాళ్ళ ఆ క్యాండిడేట్ దొరకాలి వాటి దగ్గర డబ్బు కట్టించేసుకోవాలి ఆ హడావిడే కానీ ఇంకా మెడికల్ టెస్టులది ఏం లేదు వీళ్ళందరినీ తీసుకెళ్ళి నేపాల్లో పారేస్తారు ఆ కాట్మండూలో నింపేస్తాడు తీసుకెళ్ళి ఇంకా కాట్మండూ నుంచి ఇంకా టక్కు టక్కు అలాగా ఆ ప్రయాణం ముందుగా వెనక్క అలా సాగుతూ అది ఏం సెటిల్ అయ్యింది ఏం కాదు అక్కడ నేపాల్ బార్డర్ దగ్గర పారేస్తారు ఆ చైనీస్ వాళ్ళు అనుగ్రహిస్తే ముందుకు వెళ్ళాలి అయితే లేదు చైనీస్ వాళ్ళు అనుగ్రహిస్తారా అనుగ్రహించారా వీడికి తెలియదు ఈ టూర్ ఆపరేటర్కి కూడా తెలియదు వాళ్ళు ఒక లిస్ట్ తయారీకి అప్పటికప్పుడు లిస్ట్ తయారు చేసి అప్పటికప్పుడు వేసా వాడు శాంక్షన్ చేస్తారు వాడి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది ఆ మాట ఇక్కడ చెప్పడు టూర్ ఆపరేటర్ అక్కడ ఒక బ్రిడ్జ్ ఒకటి ఉంది ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ అని పేరు దానికి ఆ బ్రిడ్జికి ఇవతల నేపాలో అవతల తిప్పెట్టారు ఆ బ్రిడ్జిని అక్కడ ఉండే పోస్ట్ని చైనీస్ వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు అంటే పేరు గిట్టి పెట్టుగానే ఆ చైనీస్ వాళ్ళ అధీనంలో ఉంటుంది అది సో అక్కడ ఆ బ్రిడ్జి మీద నేను ఎనిమిది గంటల సేపు నిలబడ్డా ఆ ఎనిమిది గంటల్లో వర్షం పడింది ఎండా కాసింది గట్టిగా ఎండకాసి వర్షం పడినప్పుడు గట్టిగా వర్షం సో వర్షం పడి తడిసిపోయాం ఇంతట్లోకి ఎండకాసింది సో ఎనిమిది గంటల సేపు నిలబడ్డానికి కూర్చున్నామంటే అక్కడ క్లీన్గా ఏమి ఉండదు ఇంకా క్లీన్ ఏమిటి ఏమంటే కూర్చోడమే కాళ్ళు ఇంకా నిలబడే శక్తి కాలం లేకపోతే కూర్చోడలే ఎనిమిది గంట ఎనిమిది గంటలు సస్పెన్స్ అవ్వడు ఇస్తాడో ఇవ్వడో తెలియదు ఆఖరికి వాడు వీళ్ళందరినీ వదిలిపెట్టి నా పేరు పిలిచాడు నా పేరు పిలిచి నేను ఉనుక్కోళ్ళు చేసి వెళ్ళాను వాడి దగ్గరికి వాడు కింద చూసి చూసి ఒక స్టాప్ కొట్టి పోయిట్ నాకు నేనన్నా నేను ఒక్కనేలా వెళ్తాను రా వాళ్ళు వెనక్కి అర్థం ఉంటారంటే నువ్వు వెళ్తావా వెళ్ళవా అంటే సరే వెళ్ళారు అటు కేసు వెళ్ళారు వెళ్తే వీళ్ళు వస్తారో తెలీదు రాదో తెలీదు అవతల మూడు గంటల సేపు వెయిట్ చేశాడు త్రీ అవర్స్ అప్పుడు ఒకడే ఒకడ తర్వాత ఒకడు వీళ్ళు ఫిల్టర్ అయ్యారు ఆఖరి మొత్తం మళ్ళీ పది మంది ఒక చోట భూమి గుడేపటికి మూడు గంటలు టైం ఇది ఎనిమిది గంటలు అవతల మూడు గంటలు తిండి తిప్పలే ఏమీ మాట్లాడలేదు you done so we have chosen to go yavallo pushyasina annadi vellali nenu velthanu ani anukuni vellam labithe akada emana tibet lo maha bhogalu untay ani vellam so choice is like that tarapothe devudi darshanalaki 72 ghantalu time podtundi ani announce chestaru 72 ghanta time podtundha but people do go దేట్ make a choice and go. A, a conscious choice చాయిస్ చేసి So, సో you have to choose to చూస్ టు నో ఆ పదాన్ని అంతకంటే వర్ణించడం choice ఆ చాయిస్ ఉంది చూసారు అది అది దట్ బ్రింగ్స్ ఆల్ ది కమిట్మెంట్ అండ్ వాల్యూ సిస్టంలో చేయాల్సిన మార్పులన్నింటినీ కూడా ఆ ఛాయిసే చేస్తుంది సో అటువంటి ఛాయిస్ ఉన్నవాడు ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు అదంతా తేలికైన మాట్లాడతారు చాలామందికి ఆత్మజ్ఞానం మీద ఛాయిస్ ఉండదు దే హ్యావ్ ఎ ఫ్యూ అదర్ థింగ్స్ ఇన్ మై ఇండియా ఏవేవో ఉంటాయి ఆ కోరికలు ఉంటాయి లోకవాసన ఉంటుంది లోకవాసన అన్ని వాసనల కూడా భయంకరమైనది లోకవాసన అంటారు లోకవాసన అంటే లోకంలో ఒక విధమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి అనే కోరిక లోకీషణ అని పేరు దాని నుంచి బయటపడడం చాలా కఠినమైన విషయం సో తర్వాత లోకంలో పది మంది మన గురించి మంచిగా చెప్పుకోవాలి సో చాలా మనకి ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉండాలి తర్వాత ఫాలోవర్స్ అంటే ఎవరిలో ఎందుకు పనికిరాని ఫాలోవర్స్ అన్నట్టుగా కాకుండా మినిస్టర్లు లేకపోతే కొంచెం పెద్ద పొజిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఫాలోయర్స్ ఉండాలి బాగా ధనవంతులు ఫాలో చేస్తుండాలి ఇదంతా లోక వాసనలో భాగం కాబట్టి మనిషికి గు తెలుసో తెలియకో ఇతర వాసనలు దృఢంగా ఉంటాయి కానీ కేవలము ఆత్మజ్ఞాన నిష్ట అనేది చాలా అరుదుగా ఉంటుంది అది వన్ హ్యాస్ టు చూస్ ఇట్ అండ్ ఇన్ చూసింగ్ ఆత్మా ది చాయిస్ ఇంప్లాయీస్ ది రిజెక్షన్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఈజ్ నాన్ ఆత్మా ఇది ఎలాగంటే స్వయంవరణ లాంటిది ఎప్పుడు కూడా అన్యత్సర్వం పరిచే సో వరిస్తారు స్వయంవరంలో ఆ అమ్మాయి ముందు స్వయంవరానికి వస్తుంది రాజకుమారి సో రాజకుమారి షీఈజ్ ఎన్ వెరీ ప్రివిలేజ్డ్ పొజిషన్ ఎదుర్కొండగా ఇరవై మందో రాజకుమారులు ఉంటారు అందరూ ఉన్నతమైన స్థానం అందరూ రాజకుమారులే మినిస్టర్లు అందరూ అందరూ యవ్వన యవ్వనంలో ఉన్నారు అన్న అండగాళ్ళు ధనవంతులు అధికారం గల వాళ్ళని ఇప్పుడు ఈవిడ అందరినీ పరిశీలిస్తుంది పరిశీలించి ఆ మాలను ఒకడు మెడలో భారస్ట్ ఇంకా ఒకసారి ఆ మాల వాడి మెడలో వేసిందంటే ఇట్స్ చాయిస్ వరం స్వయం వరం ఫలానా వాడి మెడలో మాల అని తండ్రి ప్రోత్సాహం చేయడు బ్రదర్ ప్రోత్సాహం చేయ ఎవరు ప్రోత్సాహం చేయడు దే వాంట్ అడ్వైజ్ హ్యా ఎక్కడైనా ఎక్సెప్షనల్ కేసెస్ అది వేరే సంగతి కానీ షీ ఈజ్ ఫ్రీ టు చూజ్ హర్ హస్బెండ్ మనిషి చూజ్ చేస్తుంది ఒకసారి చూస్ చేసిన తర్వాత మాలవాడి మెళ్ళ వేసిన తర్వాత నో టర్నింగ్ బ్యాగ్ ఆవిడ మళ్ళీ పుట్టింటికి రాదు వాడితో అట్నించట్టే వెళ్ళిపోతుంది ఓకే సో అది స్వయంవరము స్వయం గురుతే ఇది స్వయంవరహ అనంత తానుగా చాయిస్ వరిస్తుంది సో ఆ విధంగా ఎవడైతే నేను ఆత్మజ్ఞానాన్ని పొందాలి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అని వరిస్తాడో తేన లభ్య వాడికి అది లభిస్తుంది తస్యష ఆత్మాభివృణుతే తను స్వామి ఇప్పుడు ఈ స్వయంవరంలో ఈవిడ ఎవడిని వరిస్తుందో వాడి రహస్యాలన్నీ ఈవిడికి తెలుస్తాయి వీడి రహస్యాలన్నీ ఆవిడికి తెలుస్తాయి ఇంకా దాపరికమేము They know each other very intimately. That's why they are like Varud. Varud means Varimpa Baddhavad, or Varud. When they are worried, they are very intimate. Of course, it is vice versa. But as soon as you are aware of Atma-Swarupa, then Atma-Swarupa, Atma-Cetanyamu, that is the same pattern, మీ ముందు ప్రకటిస్తుంది ఏంటంటే పూర్ణతత్వాన్ని ప్రకటించడం ఏమిటి అంటే చూడండి ఆత్మ అంటే చైతన్యం కాన్షియస్నెస్ అదే ఆత్మ అంటే అయితే ఈ చైతన్యం మనకి తెలుసున్న చైతన్యంలో మనం చాలా సూపర్ఫిషియల్ లేయర్స్ ఆఫ్ చైతన్యంలో బ్రతికిస్తూ ఉంటాం మనకుండే డిజైర్స్ యాంబిషన్స్ గోల్స్ ఆఫ్ లైఫ్ తర్వాత మనకుండే వాసనలు తర్వాత మనకు ఉండేటువంటి యాంగరు ద్వేషాలు కోపాలు కాపాలు సో ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఎక్కడుంటాయి ఇవన్నీ చైతన్యంలోనే భాషిస్తూ ఉంటాయి ఇవన్నీ భాషించాలంటే చైతన్యమే కదండి సో ఈ మొత్తం ఈ గ్యామెట్ అంట ఈ సంసార సంబంధం కూడా ఆ చైతన్యంలోనే భాషిస్తాయి చాలా సూపర్ఫిషియల్ లేయర్స్ ఆఫ్ చైతన్యంలో భాషిస్తాయి మన లవ్స్ మన హేట్స్ మన లైక్స్ మన డిజ్లైక్స్ మన వాసనలు మన ప్రొక్లివిటీస్ ఇవి అవి ఎన్ని ఉంటే అన్నీ కూడా ఆ చైతన్యంలో ప్రకాశిస్తూ ఉంటాయి చాలా సూపర్ఫిషియల్గా ప్రకాశిస్తాయి అయితే మనం జీవితం అంతా కూడా సూపర్ఫిషియల్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లోనే బతికేస్తాం తర్వాత ఎవ్రీ థాట్ దట్ కమ్స్ టు లైట్ అండ్ కాన్షియస్నెస్ ఈజ్ టైం బాగుండే Thought అంటే అసలు టైం థాట్ అంటే టైం మీరు మనస్సులో సంకల్పం పుట్టింది అంటే దాంట్లో టైం అనే పెరామీటర్ ఉండే తీరు ఆ టైంతో కలిపే అసలు సంకల్పం టైం పెరామీటర్ లేని సంకల్పమే లేదు కాబట్టి సో మనము ఎంత సూపర్ఫిషియల్ బ్రతుకు బ్రతికేస్తూ ఉంటామంటే ఈ థాట్స్ నిరంతరంగా పుడుతూ విడుతూ ఉండేటువంటి ఈ ఆలోచన సంకల్ప ప్రవాహం ఏదైతే ఉందో ఈ ప్రవాహంలోనూ జీవించేస్తాము సో మచ్ సో ఎవ్రీ థాట్ ఈజ్ ఇట్ ఇట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ టైమ్ ఎవ్రీ థాట్ హ్యాస్ టైమ్ యాజ్ ఏ కాంపనెంట్ ఇప్పుడు మీరు తెల్లవారింది అనే ఐడియా వస్తుంది తెల్లవారిందని ఐడియా రావాలి ఐడియా వచ్చిందనుకోండి థా దెర్ ఈజ్ టైమ్ ఇన్ కాఫీ తాగాలి దెర్ ఇస్ టైమ్ ఇన్ టైం లేకపోతే కాఫీ లేకపోతే సార్ వితౌట్ టైమ్ హౌ యు ఆర్ గోయింగ్ టు డ్రింక్ కాఫీ సో కాఫీ తాగాలి అంటే ఇట్ ఈస్ ది టైమ్ టు టేక్ కాఫీ And then, coffee requires preparation, which is five minutes, drinking is three minutes, and that will keep me going for three hours. Amta time hai. Time leheni sankalpun lehdu. So, avisaṅga manam jivin chashtam. Ancetane manake, time becomes such an important thing in life. And we live in time by time. Manam, our life is of time. Chatra natante hai. ఏ చైతన్యంలో ఈ ఆలోచనలన్నీ పుడుతున్నాయో ప్రతి ఆలోచనలో ఆ టైము అంతర్భాగంగా ఉండదో ఆ చైతన్యము ఇట్ ఈజ్ టైమ్లెస్ ఇట్ ఈస్ టైమ్లెస్ డిడ్ యూ ఎక్స్పీ డిడ్ యూ ఎప్రిషియేట్ ద టైమ్లెస్నెస్ ఆఫ్ ది చైతన్యం మీరు ఎప్రిషియేట్ చేస్తూ నేను బాగా దాన్ని హ్యామర్ చేస్తూ ఉంటుంటాను కాబట్టి బట్ మీరు లోకంలో టైమ్లెస్ అనే మాట ఎవరికైనా చెప్పి చూడండి ఎవడో పిక్చర్డ్ వీడు అనుకుంటాను So, the ది కాన్సెప్ట్ ఆఫ్ యు ఆర్ టైమ్లెస్ అసలు మనిషి తన స్వరూపాన్ని ఒకంత జాగ్రత్తగా పరిశీలిస్తే తన స్వరూపం టైమ్లెస్ అని తెలిసిపోతుంది మీకు నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు ikkada unnaru, ఉన్నారు హైదరాబాద్ unnaru. About you, యూ fundamental uh, understanding అండర్స్టాండింగ్ ఏమిటి అహమస్మి అయామ్ నేను ఉన్నాను ఉండండి సికింద్రాబాద్లో ఉన్నప్పుడు నేను ఉన్నాను సపోజ్ యు గో టు ఢిల్లీ అప్పుడు మీరు మీరు కొంచెం సూపర్ఫిషియల్గా చూస్తే నిన్న సికింద్రాబాద్లో ఉన్నాను ఇవాళ ఢిల్లీలో ఉన్నాను అని ఆ నేను ఉన్నానుకి మీరు ఢిల్లీలో చేర్చచ్చు బట్ మీరు మళ్ళీ మౌలికంగా మీ స్వరూపాన్ని మీరు చూశారనుకోండి అవి ఢిల్లీ వెళ్ళిన తర్వాత అప్పుడు మీ మౌలిక స్వరూపంలో ఎలా ఉంటుంది నేను ఉన్నాను అని ఉంటుందా నేను ఢిల్లీలో ఉన్నాను అని నేను ఉన్నాను ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్ళారనుకోండి అక్కడ కూడా మీ మౌలిక స్వరూపం ఎలా ఉంటుంది నేను ఉన్నాను ముందు మీరు నిద్ర లేచినప్పుడు మొట్టమొదట నేను ఉన్నాను ఆ తర్వాత నేను ఎక్కడ ఉన్నాను అంటే సికింద్రాబాద్లో ఉన్నాను ముందు ఏమొచ్చింది నేను ఉన్నాను తర్వాత సికింద్రాబాద్ జా జాయిన్ అనుభవం ఇది ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఒక చోట నిద్రలేస్తూ ఉంటారు నేను ఒక చోట నిద్రలేను నేను నాకు ఎంత ఇక్కడ హల్వాల్లో ఉన్న ఈ రెండు మూడు మాసాలు నాలుగు మాసాలు ఒక్కసారి స్థిరంగా ఉంటాను తప్పిస్తే లేకపోతే నా కాళ్ళలో చక్రాలే సో నేను ఎప్పుడు ఎక్కడ నిద్రలేస్తానో నాకేం తెలియదు అంచేతనే నాకు నిద్ర లేచిన వెంటనే అహమస్మి అండ్ తర్వాత కుత్ర ఎక్కడున్నాను ఈ ఫలానాట ఉన్నాను కాబట్టి ఫలానా చోట అన్నది అహమస్మిలో అంతర్భాగం కాదు ఇది తర్వాత వస్తుంది అహమస్మి అన్నది మీరు ఎక్కడున్నా అహమస్మి అన్నది అది సమానంగా ఉంటుంది అంటే మీకేమర్థమైందండి దాన్ని బట్టి అహమస్మి అన్నది దేశం నాకు అతీతమైన తత్వం అని మీరు నా క్లాసులో కూర్చున్నారు కాబట్టి తెలిసింది అవునంటారా కా అప్పుడప్పుడు కొంత ఆత్మస్థుతి కూడాను కుజు గడ్ ది పాయింట్ తర్వాత మీరు నిన్న నిన్న ఉదయం మీ గురించి మీ మౌలికమైన స్వరూపం ఏమిటి ఎలా అనిపించింది మీకు అహమస్మి ఇవాళ ఉదయం ఎలా అనిపించింది అహమస్మి మధ్యాహ్నం ఎలా అనిపించింది అహమస్మి రాత్రి ఎలా అనిపించింది అహమస్మి అర్ధరాత్రి తెలివి అప్పుడు ఎలా అనిపిస్తుంది అహమస్మి మధ్యాహ్నం యాక్టివ్గా ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది అహమస్మి వాటి do you have a situation where you do not feel i am and you feel kaane time edana unda srimiku chinna pudu nunchi inta varuku jeevithamlo i am not and feel ayina time edana undandi ha i am not i was but i am not ala epudana anubhavam vachinda meeku i will be but i am not and anho vacinda i was unhappy now i am happy today i am unhappy tomorrow i will be happy e ye anubhavalu thange do jodinchinave unnayi tappiste meer emi jodinchakundaga kevalam ayamu ni meer parisiliste at all times it is same uchavar time element it is ayamu is common factor what does it show Everywhere, I am what I am. All the times, I am what I am. And then, in the innermost uh, content of your consciousness, you are timeless and spaceless. I tell my life, I understand. I am not superficial, but I am not superficial. ఆ సూపర్ఫిషియల్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్లో మన హెడ్సు లవ్సు మన సమస్యలు మన వాసనలు మన ఆస్తులు పాస్తులు సెక్యూరిటీసు ఈ గోలతోటే కాన్షియస్నెస్ సూపర్ఫిషియల్ ఇవన్నీ సూపర్ఫిషియల్ నాట్ వన్ ఆఫ్ దెమ్ కెన్ టచ్ ద ఇన్నర్ డెప్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎనీ ఎనీ డిజైర్ మిలియన్స్ ఆఫ్ డిజైర్స్ యూ మే హ్యావ్ ఇన్ లైఫ్ నాట్ ఏ సింగిల్ డిజైర్ విల్ టచ్ ద ఇన్నర్ డెప్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇవన్నీ సూపర్ఫిషియల్ ఎంటైర్ లైఫ్ ఎంటైర్ సెక్యులర్ లైఫ్ ఈజ్ సూపర్ఫిషియల్ ఎంటైర్ రిలిజియస్ లైఫ్ ఈజ్ సూపర్ఫిషియల్ మీకు ఆత్మను మీరు ఎప్పుడు వరించారో అది మీకు ఎప్పుడు తన స్వరూపాన్ని చూపించింది కాబట్టి ఆత్మని వరించాలి వరిస్తే దెన్ it will షో ఇట్ ఇట్ విల్ మేనిఫెస్ట్ ఇట్స్ ట్రూ నేచర్ ఏదైనా ఆత్మా వివరణే తను స్వామి ఆత్మా ఇస్ టైమ్లెస్ అండ్ స్పేస్ లెస్ తర్వాత మీరేమనుకుంటూ ఉంటారంటే నేను ఈ విశాలమైన స్పేస్లో ఓ డాట్ ఓ స్పెక్ అక్కడ బతుకుతున్నాను అని మీరు అనుకుంటూ ఉంటారు బట్ ఇట్ ఇఫ్ యూ ఇఫ్ యూ అప్రిషియేట్ ది ట్రూ నేచర్ ఆఫ్ ఆత్మా దెన్ యూ విల్ రియలైజ్ that you are the center of the cosmos. Me, meeru nidra lechi, me Chaitanyan ni vikasimpa jesina ppudu avikasana lo jagattu prakashisna. Avikasana lo relationships anhe prakashisna. Avikasana lo ne likes and dislikes, desires and hates and loves and anhe avikasana lo ne prakashisna. Kabate, you are the center of the cosmos. The width And the depth of consciousness is infinite. Its expressions are infinite. And the fulfillment, the fullness, the sheer joy that it can confer to you, it had been conferring to you all along, it is a limitless. I think I think I think I think I think ఈ అల్పమైన నేను అనే భావన అల్ప పరిచ్ఛిన్నమైన ఈగో ఉన్నదే అహంకార ఉపాధి అదొక పెద్ద భయంకరమైన వజ్రోపాధి వజ్రాన్నైనా పగలగొట్టవచ్చేమో కానీ ఈ అహంకారోపాధిని పగలగొట్టడం కష్టం సో ఈగో ఈగో బేస్డ్ లైఫ్ స్టైల్ యూ టేక్ ఈగో ఇట్ జస్ట్ టేక్స్ బర్త్ అండ్ అగెయిన్ సబ్సైడ్స్ అగెయిన్ కమ్స్ అప్ అగైన్ సబ్సైడ్స్ సో అటువంటి ఈగోని దాని ఎజెండానే ప్రధానంగా చేసుకుని మనం బతుకుతూ ఉంటాం మన ఆత్మస్వరూపాన్ని ఏం తెలుసుకున్నట్టు కాబట్టి యూ హవ్ టు చూస్ టు నో దెన్ ఇట్ విల్ షో ఇట్స్ ట్రూ గ్లోరీ టు చాలా గొప్ప మంత్రం భాష్యకారులు ఏమంటారో చూద్దాం ఎద్యం సర్వలాభాత్ పరమ ఆత్మలాభ సల్లాభాయ ప్రవచనాదయ ఉపాయా బాహుళ్యేన కర్తవ్యా ఇది ప్రాప్తే ఇదముచ్యతే అక్కడ మీరు గుర్తించరో లేదో నేను గుర్తించాను శంకరులు ఒక్క పిసరు పరిహాసం చేస్తున్నారు అక్కడ చిన్న రిడుక్యూలు ఆ లో స్పష్టంగా కనపడు బాహుళ్యైన కర్తవ్యాహి అంటే ఆత్మ అంత గొప్పదైతే ఆత్మలాభం అంత గొప్పదైతే మరి అయితే లెటర్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ సో వాషల్ విల్ డూ ఫస్ట్ ఒక మొత్తం స్టార్ట్ వన్ రిట్రీట్ సో బుక్ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ ఏదో బుక్ చేసి బాగా వైడ్ పబ్లిసిటీ ఇచ్చి మంచి క్యాటరర్స్ని వాళ్ళని పెట్టి మీరు చాలా పనులు చేయాల్సి ఉంటుంది సో మెనీ థింగ్స్ హ్యావ్ టు బి డాన్ ఎందుకంటే ఆత్మా ఇస్ ది గ్రేటెస్ట్ థింగ్ యూ నో లెట్ బాస్ లెటర్స్ డూ సంథింగ్ అబౌట్